పరిశుద్ర ప్రేమాల దేవ కృపాల తండ్రి దేవాయసు ప్రభాకలేని వంద ప్రభా కృతజ్ఞతాస్తుతల స్తోత హళియ రజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుడా సర్వాధికారి నీకు తండ్రి దేవ ఇచ్చిన సమయం బట్టి ప్రభా నీకే కృతజ్ఞతలు తండ్రి దేవ మా అందరినీ కూడా ప్రభా సజీలక నీకు వందనాలు ప్రభా దేవా ప్రభా మరి మీరు మాకు వాక్యం మా రుదారి చేత మీరు మాట్లాడండి ప్రభా దేవ ద్వారా మీరు మనమ పొందండి ప్రభా దేవాయచ మీరే మీ యొక్క హస్తం తోడించి నడిపించమని యచుకృష్టి నా మూమ్ లో ప్రార్థం తండి అమేన్ అమేన్ ఒక పాట పడతాను నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగునుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగునుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమయేసు చేసిన మేలను నీవు మరువకుమార్ నా ప్రాణమా నా సమస్తమా పనికిరాని నను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండ పైన నన్ను నిలపితివి పనికిరాని నను నీవు పైకి లేపితి క్రిస్త బండ నన్ను నిలిపితి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడితు ప్రభు నీ వెంబడితు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నా యేస్తు చేసిన మేలను నీవు మరువకుమ నాయసు చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా అధకార పులోయలలో నేను నడచితిని ఏ అపాయమురాకుండ నన్ను నడిపితీవి అంధకార పులోయలలో నేను నడచితిని ఏ అపాయ మురాకుండ నన్ను నడిపితి divi kanti papaganivu nannu kaachitivi kanti papaganivu nannu kaachitivi కన్న తండ్రి వి నీవని నిన్ను కొలచెదను ఇలా నిన్ను కొలచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమార్ నాయసు చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా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 నీ కొరకు నే సాక్షిగా ఇలాలో జీవింతును నే ఇళ్ళలో జీవింతును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమయేసు చేసిన మేలను నీవు మరువకుమార్ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రా anamu dappi gunachunadi nee korakuna pranamu dappi gunachunadi na pranamam సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా అల్లెలు థ్యాంక్ యూ అన్నా ప్రైజ్ లాడందరు ఉదయ కాలంలో రవి బ్రదర్ నాకు ఫోన్ చేశాడు చాలా మంది సేవకి వెళ్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం పూట ఎట్లా ఉంటుందో అంటే మోస్ట్ ప్రాబ్లీ ఉండకపోవచ్చు అని చెప్పాడు నా వాక్యము బట్ దేవి ఇంకా ఫోన్ చేసినాక సరే మనం దాన్ని అది దేవుని విధానం అని అనుకుంటున్నాను అయితే ఉదయం నేను రవి చెప్పినట్లు ఈ రోజు సాయంత్రం కొంచెం ఎక్కువసేపు మనం సమయం గడుపుతాం దేవుని వాక్యాన్ని ధనించడానికి ఎందుకంటే పోయిన సండే కూడా మనం చేయలేకపోయినాం పోయిన సండే నేను ఆ ప్రాంతంలో నన్ను మార్నింగ్ సండే మార్నింగ్ సండే కాదు మండే మార్నింగ్ వచ్చాను హైదరాబాద్కి నేను టూ ఓ కాబట్టి సండే ఆఫ్టర్నూన్ అంతా ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నాము పది గంటలు జర్నీ అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పటికి రెండున్నర అయింది మార్నింగ్ అందుకని మనము పోయిన వారం మనం ప్రకటన కను చూడలేకపోయినాం అయితే ఈరోజు సాయంత్రము దీర్ఘంగా చూద్దాం బ్రదర్ అని చెప్పాడు అతను సరే నేను కూడా ఓ మంచిదే కదా విధానము అని అన్నాను అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ జస్ట్ ఒక డీవియేషన్ లాగా ద్వితీయోపదేశ కాండం నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం ఈరోజు అందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది అది నేను పోయిన వారం కూడా ధ్యానించినాను దాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రార్థనా పూర్వకంగా పరశుధురవగు తండ్రి మీకు వదనాలేసయ్యా కృపామయుడ మహోన్నతుడ దేవ మీకే వదనాలినైనా ఈ ఉదయ కాలం నుంచి మధ్యాహ్న కాలం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు మధ్యాహ్న కాలం నా ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి వాక్యులని సత్యాన్ని గ్రహించలాగానే సహాయపడండి కృపా వెంబడి కృపమ్ మాకు అనుగ్రహించి నడిపించి మీరు అగ్రవర్షపరుచుకోండి దిత్యోపదేశ కాండంలో నుంచి ఒక వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం ప్రభా అది అర్థమవులాగిన సహాయపడండి దాని ప్రకారంగా మేము జీవించాలన్న సహాయపడండి ఎందుకంటే ప్రభుత్వ ద్వితీయోపదేశ కాండము మీరు భూమిది ఉన్నప్పుడు అనేక పర్యాలు దాన్ని జ్ఞాపకం చేస్తారు మనుషులకు కాబట్టి ఇది మీకు ఇష్ట ఇష్ట బహు ఇష్టకరమైన మేము నమ్ముతున్నాం నేను అనేక పర్యాలు మీరు ద్వితీయోపదేశ కాండంలో నుంచే తీశారుగా నేను ద్వి అనగా రెండు అన్న అంశం ద్వితీయోపదేశ కాండం రెండు ఉపదేశంల గురించి మీరు మాట్లాడతారు ఇందులో ఒక ఉపదేశాన్ని మీరు పాటించకపోతే ఇంకొక ఉపదేశం ప్రకారంగా శిక్ష అనుభవించక తప్పదు ఒక ఉపదేశము శిక్షని సూచిస్తుంది ఇంకొక ఉపదేశము ఆశీర్వాదాన్ని సూచిస్తుంది ఒక ఉపదేశము జీవాన్ని సూచిస్తుంది ఇంకొక ఉపదేశము మరణాన్ని సూచిస్తుంది జీవాన్ని స్వీకరించకపోతే మరణం రుచి చూడాల్సి వస్తుంది అన్న విషయాన్ని ఆ పుస్తకం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నైనా మేము ఉంది కూడా ఈ రెండింటి జీవం మరణం మధ్యలో తీర్మానించుకోవాల్సిన బాధ్యత మా దాన్ని అనేక పర్యాలు జ్ఞాపకం చేసినారు పాపం వలన వచ్చే జీతం మరణం కానీ మీ యొక్క కృప వలన వచ్చే జీతం విజయం జీవం నైనా కాబట్టి అటువంటి జీవాన్ని మీరు మాకు మీకు వదనాలు మరణం మీద విజయం మీకు వదనాలు మీరు మరణాన్ని ఓడించినారు దాని ముళ్ళుని విరిచేసినారు అది చాలా వేదనకరమైంది ముళ్ళు దాన్ని విరిచిపడేసినారు ప్రభు అవునైనా కాబట్టి మరణమే మీ శత్రువు అని మీరు జ్ఞాపకం చేసినారు మరణం మీద విజయం పొంది శత్రుని ఓడించినారు ప్రభా కాబట్టి మరణం అనే భయం నుంచి మాకు విడుదల కల్పించినారు అనేక పర్యాలు భవిష్యత్ ఏమైపోతుందో భయపడుతున్నారు మనుషులు కానీ ప్రభా మాకు భయం లేకుండా మీరు ఆ భయాన్ని తొలగించినందుకు మీకు వందనాలు నేను దాన్ని గద్దించినందుకు మీకు వందనాలు ప్రభావ భయపడకూడి నమ్మిక మాత్రం ఉంచుడి అని అనేక పర్యాలు మీరు మాకు చెప్తున్నారు కాబట్టి నేను నమ్మిక ఉంటేనే విశ్వాసం ఉంటేనే భయం ఉండదు అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ప్రభు మేము ఏ రీతిగా మీ కొరకు ఈ వాక్యాన్ని ఏ రీతిగా అర్థం చేసుకున్న దాని ప్రకారంగా ప్రకటించాల ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఏ సుక్రీస్తున్నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేల్ ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం ఆశ్చర్యకరమైన పుస్తకం దినములు మీ పిల్లల దినములు ఏ రీతి ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనకు అందరికీ తెలుసు ప్రపంచమంతా భయంతో భయంతో మృత్యు భయంతో పరిగిస్తుంది ప్రతి ఒక్కరికి భయం గొప్ప వాళ్ళకుంది భయం ఆ భయము ఎట్లా వెంటాడుతుందన్న విషయాన్ని మన ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే అటువంటి భయం మనకు అవసరం బైబుల్ హెచ్చరిస్తుంది మనకి బైబిల్ మనకి అవకాశం ఇస్తుంది అర్థం చేసుకోవడానికి కాబట్టి బైబిల్ అంతట్లో ఈ మరణము అనేది మనకి ఏ రీతిగా సంభవించిందో తెలుసు మనకి ఆదామ వాళ్ళ ద్వారా ఏ రోజైతే మీరు మంచి చెడు అని తెలివినిచ్చి వృక్ష ఫలములను తింటారో ఆ రోజు మీరు చచ్చదనన్నాడు అంటే ఆయన చెప్తుంది ఆత్మీయంగా చావడం నీ శరీరము పాపభోహరితంగా కావడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ ఆ మరణము అన్న భయం ఈ లోకంలోకి వచ్చినాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకులు దాని నుంచే ఆ దాని గురించే ఆలోచిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ వైరస్ విషయంగా మనం ఆలోచిస్తే ఈ వైరస్ ద్వారా అనేక మంది భయంతో భయంతో మొదటి వేవులు ఎంతో మంది భయపడిపోయారు కొందరు భయం దగ్గర బహిరంగం అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు ఆలోచిస్తే అట్లా మనం మటుకు అట్లా భయపడము ఎందుకంటే మనం మనకి దానికంటే ముందే వాగ్దానం చేసేయండి ఈ వైరస్ మిమ్మల్ని ముట్టదు అని ఎందుకు ముట్టదు నేను చూపించిన కానీ దాన్ని అనుమానించిన వాళ్ళని మనం చూడగలిగినాం అనుమానించని వాళ్ళని ముట్టలేదు అది మన గ్రూప్లో ఎవ్వరిని ముట్టలేకపోయింది ఎందుకంటే విశ్వాసంతో మీరు దాన్ని స్వీకరించారు అది మన ప్రభు చూపించండి ఏంటంటే ఎవరి మీద గొరపిల రక్తం ఉంటుందో ఆ మృత్యువు ఆ తెగులు ఇసు ఐగోప్ప ఆ కుటుంబాన్ని దాటిపోయింది నీ ద్వారబంధములకు నువ్వు గొరపిల రక్తము పూసుకుంటే ఆ హిసోపు పుడకతో ముంచి ఆ రక్తంలో అప్పుడు ఆ మృత్యువు లేక తెగులది రోగము ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయింది లేకుంటే ఇంట్లోకి వచ్చింది అయితే నేను ఇది మధ్య కూడా గమనించిన చాలా మంది విషయాలలో కొన్ని కుటుంబాలు నాకు తెలిసిన కుటుంబం కూడా అయితే ఒక స్త్రీ ఉంది హెబ్రోన్ సంఘస్థాలు అనుకుంటా ఆయమే ఆమె లాక్డౌన్ లో ఎక్కడ బయటికి పోలేదు ఎక్కడ బయటికి పోలేదు అయితే వ్యాక్సినేషన్ కొరకని పోయింది ఇంజక్షన్ తీసుకొచ్చుకుంది ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయింది ంటే దేవుని బిడలే భయంతో పరిగెత్తున్నారు ఎంతకాలం ఇంట్లో ఉండాలనేసి విరక్తి చెంది యవనస్తులంతా బయటకు వచ్చి ఇన్ఫెక్ట్ అయినారు యవనస్తులు లాక్డౌన్ లో బయట తిరిగి ఇన్ఫెక్ట్ అయ్యి ఇంటికి పోయి వృద్ధులకు అంటకి ఇచ్చారు తల్లిదండ్రులకు కాబట్టి అది ఎక్కువ మటుకు ఎవరిని ముట్టింది గొరెల రక్తంలో కడగబడ్డ వారు కూడా అలా ఉన్నట్టు మనం చూస్తున్నాం ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే భయపడతావో నువ్వు విశ్వాసం కలిగిలినట్లేదు తర్వాత రెండో విషయం ఏంటంటే ఎవరి ఎవరి ఇంటి మీద ఆ ముద్ర ఉందో వారిని కాపాడింది కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు గొరెల రక్తములో కడగబడ్డ మనమందరము పరిశుద్ధాత్మన్న ముద్ర పొందుకుంటే కానీ దాంట్ నుంచి మనం కాపాడబడం అందుకు నేను ప్రతి ఒక్కరికి కొన్ని రెండు సంవత్సరాల నుంచి ఎక్కువగా చెప్తాను ఎక్కడ మనగానే పరశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టండి నువ్వు సునాయాసంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నిస్తా ఉంటావు జస్ట్ ఏదో పాట ప్రార్థన చేసుకుంటున్నావు దర్శనాలు వస్తున్నాయి కథలు వస్తున్నాయి అవి సరిపోవు నేను అనేది ఏంటంటే పరశుద్ధాత్మ అభిషేకం నీకున్నప్పుడు నువ్వు ఈ యొక్క వైరల్ బారి నుంచి ఇవన్నీ దుష్టుని కారాలు కాబట్టి వాటి నుంచి నువ్వు దేవుడే మృత్యుని పంపించండి అని ఉందా లేదా మనం ఐగుప్తుల్లో చూసినాం వాక్యం ఒక రోజు తెగుళ్ళు పది తెగుళ్ళు అయినా పంపించండి దేవుడు పంపించి సైతానికి ఏమీ పవర్ లేదు ఎందుకంటే వాడు కూడా ఒక సృష్టం కదా వానికి ఏం పవర్ లేదు యాక్చువల్ వాడు ఏదో పనిచేస్తున్నాడు దేవుడు చెప్పినట్లు వాడు పనిచేస్తున్నాడు దేవుని దగ్గర అధిక ఆమోదు పొందుకునే వాడు ఈ లోకల్లో పనిచేస్తున్నాడు గొరిపిత రక్తం ఉన్నవాడిని వాడు ముట్టలేడు పరశుద్ధాత్మ అభిషేకం ఉన్నవాడి దగ్గరికి రాలేడు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి దేవుడు ఆయన ఈ హృదయంలోకి కూర్చున్నప్పుడు దుష్ట శక్తులు ఆ ప్రాంగ్రామం రాలేదు అందుకే మనము ఎక్కడున్న సువార్త ప్రకటించడానికి పోతప్పుడు అక్కడ అడుగు పెడుతుంటేనే పరిగెత్తిపోతూ ఉంటాయి డీమన్స్ దుష్ట శక్తులు మనుషుల్లో కూడా ఎందుకంటే వీళ్ళు వచ్చేసినారు రా దగ్గరికి మన దగ్గర అగ్ని ఉంటుంది అని తెలుసు దేవన్స్కి ఎన్నిసార్లు అవి చెప్తుంది నేను కాలిపోతున్నా నేను కాలిపోతున్నా అంటే దయాలి ఎందుకంటే నీలో అగ్ని ఉంది అంటే నీకు అగ్ని అభిషేకం ఉన్నట్టే కదా నీకు అగ్ని అభిషేకం ఉంటేనే నువ్వు తలమి నేను కాలిపోతున్న తీసే నా నొద్దులు నా నడుస్తా ఉంటాయి అవి అప్పుడు నీకు అర్థమవుతుంది నాలో అగ్ని పెట్టింది దేవుడని బలిపెట్టే మీద అగ్ని మండుతా ఉండాలా దివారాత్రంలో కాబట్టి మనము షార్ట్ కట్స్ వెతుక్కోవడం వల్ల ఈ కార్యాలు జరగవు అన్నట్టు ఆ దాన్ని ఏమంటాం కత్తి పతును పట్టాలంటే ఆకురాయికేసి రుద్దాల్సి వస్తుంది అంతే వేరే మార్గమే లేదు ఆ అరుదునప్పుడు దానికి మంటలు వస్తూ ఉంటాయి చిట్ చిట్ చిట్ చిట్ మంటలు వస్తూ ఉంటాయి అంటే కొంచెం అరుగుతుంది కోణ దాని కోణాలన్నీ అరుగుతున్నాయి అన్నట్టు విధానం అదే నువ్వు కత్తిలాగా తయారు కావాలి ఎందుకంటే గండ్రగొడ్డలుగా నేను తయారు చేస్తానన్నా లేదా వాక్యం ఉంది గండ్రగొడ్డలి దేవుని చేతిలో నువ్వు గండ్రగొడ్డలు అని ఉంది వాక్యం నేను కత్తిలాగా తయారు చేయాలా గండ్రగొడ్డలి లాగా తయారు నువ్వు పదురు పట్టింపబడాలా మనం సాధనం చేయబడలా కానీ సునాయాసమైన కంఫర్టబుల్ మానవాతీతమైన ఆలోచనల వల్ల మనమంతా శ్రమలుగుండబోతున్నాం నేను కొంచెం ఆ వాక్యాన్ని చూపించక సిద్ధపరుస్తున్నాను మీ హృదయాలని ఇది మీరు అర్థం చేసుకున్నప్పుడు మీకు ఆ వాక్యం మరీ సునాయాసంగా అర్థమవుతుంది ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకసారి చూడండి సామెతల గ్రంథము దాని తర్వాత చివరికి నేను ఆ యొక్క వాక్యాన్ని తీసుకొని వస్తాను మిమ్మల్ని ద్వితీయోపదేశ కాండానికి ఎందుకు క్రైస్తవ జీవితంలో ఈ బలహీనత నేను చూడగలుగుతున్నాను నేను చూసినంటే మీరు కూడా చూడగలరు కదా ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి మీరు చూడగలుగుతున్నారు కాబట్టి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం చూడండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాక ఇక్కడనే మనమంతా పడిపోతున్నాం ఎప్పుడు నీ సొంత తలం ప్రపయగిస్తా ఉంటావు మళ్ళీ నీ సొంత తలంపుల ఉపయోగించి నీ అంతటి నువ్వు లేదు నీకు ఇంకో సాయం అవసరం చూడండి అది వేస్తారణ కదా నీ ఒక దిక్కు స్వబుద్ధిని ఆధారిస్తా అంటే నీ సొంత తలంపులు ఉపయోగించుకుంటున్నావు నీకు ఆలోచనల్ని ఉపయోగించుకుంటున్నావు కానీ ఇంకొకని సాయం తీసుకుంటున్నావు అది తప్పు కదా నీ కంఫర్ట్స్ కొరకు ఇతరులు కష్టపడుతుంటే అది ఏ రీతిగా దేవుని దృష్టిలో సబాబు చెప్పండి నువ్వేమో సుఖంగా ఉండాలా నీకు సహాయపడేవాడు శ్రమ నొందాల అది ఏమన్నా బాగుందా వాక్యం జీవితం ఇది నేను చూస్తున్నా క్రైస్తవులలో ఇది అన్నిలలో ఉంటుంది కానీ వాళ్ళలో మనం తప్పు పెట్టం ఎందుకంటే పాపం వాడికి దేవుని వాక్యాన్ని తెలియదు వాడు ధర్మశాస్త్రం క్రింద లేడు దేవుని ధర్మశాస్త్రం లోపం లేడు అది అనేక పర్యాలు చూపించడం మీకు ధర్మశాస్త్రం క్రింద బానేసలాగున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞని అతి ఉల్లంఘించారు కాబట్టి ఆయనతో ప్రమాణం చేశారు మేము నిన్నే స్థుతిస్తాం సేవిస్తామని చేసి మోస పైకి మొవని కింద పాపం చేశారు అక్కడనే వాళ్ళు ఉల్లంఘించారు అందుకని వాళ్ళు చంపేస్తా అన్నాడు ఎందుకంటే ఆజ్ఞాన్ని ఆజ్ఞాన్ని అతిక్రమించిన వాడు చావక వాక్యం మరి ఆయనతో నువ్వు వాగ్దానం చేసి దాని ప్రకారం జీవించలేదు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా నువ్వు చావాలా మోస అడ్డుకోవడం సరే నేను బ్రతికింపజేస్తా కానీ వాళ్ళు జీవితాంతం నాకు బానిస జీవిస్తారు ఎట్లా ఉంటారు ఎటువంటి బానిసత్వము వాళ్ళు ప్రతిరోజు బరులు అర్పించాలా ప్రతిరోజు శుద్ధీకరించుకోవాలా ఈ పండుగలు ఆచరించాలా ఇట్లా చేయాలా అట్లా చేయాలా పాత నిబంధన విధానాలు అది బానిసత్వం దాన్నే ధర్మశాస్త్రం క్రింద ఉండడం కానీ ఎప్పుడైతే ఏసుప్రభుని సొంత రక్షంగా స్వీకరించినమో మనకు బానిసత్వం నుంచి విడుదల కల్పించి స్వాతంత్రం ఇచ్చి ఆయన ధర్మశాస్త్రంలో గ్రంథపు చుట్టలో మన పేర్లు రాసుకున్నాడు ఏసుప్రభు కానీ అన్యులు ఎక్కడన్నారు వాడు క్రింద లేడు లోపల లేడు మరి వాని గురించి ఎందుకు తప్పులుగా ఆలోచించాలి మనం తప్పుగా లెక్క పెట్టాలి వాడికి క్రింద లేడు కాబట్టి వాడికి ఏం తెలియదు కుడి ఏది మంచి ఏది ఇచ్చడు కూడా తెలియదు వాడికి వీరే ఇచ్చే వీరేమి చేయచ్చినారో వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించమని ఎందుకంటే రోమిల గురించి మాట్లాడండి అక్కడ ఆయన వాళ్ళ గురించి మాట్లాడండి అనిలే పేరు యూధులు రోమిలు అనిలే వాళ్ళు దేవతలను పూజించేవాళ్ళు కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ సొంత తలంపులు మీద ఆధారపడడం ఎక్కువైపోయింది ఐదవ వర్షంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునగా నీ పూర్ణ హృదయంతో యుహోవయందు నమ్మిక ఉంచుము ఇది పూర్ణ హృదయం అంటే కంప్లీట్ నీ హృదయాన్ని నీ తలంపులను ఆలోచనలు ఆయనకే సమర్పించుకొని నమ్మకం అంటుంది నీ పూర్ణ హృదయంతో సగం హృదయం ఈ లోకానికి ఇస్తావు సగం హృదయం దేవునికి ఇస్తున్నావు అందుకు నువ్వు నీ ఆదరణ చేసుకొని జీవించాల్సి ఆరో వస్తుంది చూడండి నీ ప్రవర్తన అంతటి అందు కొంతటి అందని ఇది నేను బ్రదర్ సిస్టర్స్ మధ్యలో కూడా గమనిస్తూ ఉంటాను నాలో నేను గమనించుకుంటూ ఉంటాను నా ప్రవర్తన అంతట్లో నేను గమనించుకుంటూ ఉంటాను తెలిసిపోతూ ఉంటది సునాయాసంగా తెలిసిపోతుంది ఇంకా సంపూర్ణంగా సమర్పించుకోలేదు బ్రదర్ ఇంకా సంపూర్ణంగా సమర్పించుకోలేదు సిస్టర్ అని తెలిసిపోతూ ఉంటుంది నాకు ఎంత భక్తి ఉన్నా కానీ ఎంత పరిశుద్ధత ఉన్నా కానీ భాషల వరం కృపోవరలు ఉన్నా కానీ దయ్యాలు పోగొడుతున్నా కానీ అయినా కానీ సంపూర్ణత నాకు కనిపి తెలిసిపోతా ఉంటది ఏదలగుతుందని ఎందుకు నీ స్వబుద్ధిని ఆదరణ చేసుకున్నావు కాబట్టి సొంత తలంపులు నీ లాజిక్ నీ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం నాకు ఇక్కడే పోగొట్టుకుంటున్నాం అందుకే శ్రమల గుండ పోల్సి క్రైస్తవులు సేవకులు నీ ప్రవర్తన ప్రతి దశలో నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు చూడండి ఆ ఎదురుల ఎదుటి వాడికి ఎంతగానో కష్టంగా ఉంటుంది అది నీ ప్రవర్తన కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు డైరెక్ట్ మొహం మీద కొన్నిసార్లు చెప్పలేరు ఇది మన బలహీనత బైబుల్ ఏమంటుందంటే చెప్పమంటుంది కానీ మీరు విశ్వాసం ఏంటంటే చెప్తే ఏమనుకుంటారు దూరం అయిపోతారేమో దేవుడి నుంచి అని విశ్వాసులు కొందరు చెప్పరు కానీ లోకాసు వార్తలో ప్రభు చెప్పిండి ఖచ్చితంగా మొహమాటం లేకుండా ఎస్ అంటే ఎస్ నో అంటే నో అని చెప్పిండి ఈ రెండింటికి మించి ఇంకేదైనా కానీ దుష్టి నుంచి వచ్చిందంటాడు మనం ఆ రీతిగా చెప్పలేని స్థితిలో ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఒక ప్రవర్తన వాడు దేవుణ్ణి ఆదరణ చేసుకోకుండా వాడు ప్రవర్తిస్తుంటూ వాడి ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోప అందుకు నీకు దెబ్బలు తగులుతూ ఉంటాయి అందుకు నువ్వు గాయాల పడుతూ ఉంటావు అందుకు నీకు హింస అందుకు నీకు వేదన అందుకు నీకు శ్రమలు నీకు తెలియని కూడా తెలియదు నువ్వు దృష్టిని ఆదీనలేకపోతా ఉంటావు రక్షింపబడి కూడా అన్ని అస పోలేదా వాళ్ళు డబ్బు దాచుకున్నందుకు కాదు వాళ్ళు చచ్చింది వాళ్ళు ఎందుకు చనిపోయారో మీకు తెలుసు పర్శుదాత్మ అభిషేకం పొందుకొని ఏస్కృష్ణ బాప్ అద్భుతాలు చేసి వాళ్ళ సేవలు అందుకు ఇల్లులా అమ్మేసుకోవాలనుకున్నారు ధన వ్యాహోమోహం తను కాదు వాళ్ళు చచ్చింది పర్శుదాత్ముని మోసగించారు కాబట్టి ఈరోజు మనం అట్లా గమనిస్తున్నాం అననీయ సత్పరల దేవుని బిడ్డలు తయారు కావడం నీ స్వబుధిని ఆధారం చేసుకుంటున్నావు ఇంకో దిగు దేవునికి పేరు దేవుని పేరు తీసుకుంటున్నావు కాబట్టి చెప్పండి మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటేనే కదా అప్పుడు ఆయనని మీ త్రోవలను సారలం చేయను ఎందుకు మీ త్రోవలలో మీకు యాక్సిడెంట్స్ అవుతాయి ఎందుకు మీ త్రోవలలో మీరు సెవలు మీరు ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంటేనే కదా అది బుద్ధి చెప్పడానికి కొరకు దేవుడి తయారు చేస్తున్నాడు పో అటాక్ చేయిపో సరి చేయిపో నా కొడుకుని నా కూతుర్ని పర్మిషన్ ఇస్తాడు సైతానికి దేవుడు కాబట్టి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే కేబీపీఎంకి ఇది ఫస్ట్ వాక్యం కొన్ని సంవత్సరాల క్రితము నేను చెప్పిన దీని గురించి మనము మా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఆయన ప్రొఫెషనల్ బయలుపరచబడవు నువ్వు వాక్యం చెప్తే అది విరుద్ధంగా ఉంటుంది ఆయన ఆత్మీయ నడిపింపుకి నువ్వు ఏ వాక్యం చెప్పినా ఆయన ఆత్మకి విరుద్ధంగా ఉంటది ఎందుకంటే నీ స్వబుద్ధిలోకి వెళ్తుంది వాక్యం ఆత్మీయ నడిపింపు ద్వారా రావాల వాక్యం ప్రభు నాకేం తెలియదు ప్రభు ఎట్లా చెప్పాలను నేను నిలబడుతున్నాను మీరు నా స్థలం నుండి ఏం మాట్లాడతారో నేను అదే మాట్లాడలా అన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాం వాక్యం కానీ మనం ఏంటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం కాబట్టి పిచ్చి పిచ్చి ఏవేవో ఈ లోక అతీతమైన వచ్చేస్తా ఉంటాయి పరలోక రావు పరలోకంలో ఏమున్నాయో అవి మనకు అర్థం కావాలి కదా ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కావదు కాబట్టి మన ప్రవర్తన అంతట్లో చూడండి నువ్వు ఎవరితోనూ మాట్లాడుతున్నా కానీ నీ కుటుంబీకులతో మాట్లాడుతున్నా నీ బంధువులతో మాట్లాడుతున్నా ముఖ్యంగా ఈ విషయం అర్థం చేసుకోండి నీకంటే పెద్దవాళ్ళతో నువ్వు నీ ప్రవర్తన ఎట్లుంది నీకంటే చిన్న వాళ్ళతో నీ ప్రవర్తన ఎట్లుంది నీ సమ వయసు వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన ఎట్లుంది ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నా నీ భర్తతో మాట్లాడేటప్పుడు నీ భార్యతో మాట్లాడేటప్పుడు నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు నీ బంధువులతో మాట్లాడేటప్పుడు స్నేహిల్తో మాట్లాడేటప్పుడు సహా సేవకులతో మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన ఎట్లున్నది అహాన్ని చూపిస్తున్నవా సాధుతనాన్ని చూపిస్తున్నవా ప్రేమని చూపిస్తున్నవా లేక నీలో ఎక్కడ కపటముందా ప్రవర్తన చేయండి అందుకు నీ ప్రవర్తన ఆయనకు ఒప్ప ఆయన అధికారానికి లోబడేటట్టు ఈ ప్రవర్తన అంతటి ఆయన అధికారం నాకు ప్రభావ నా ప్రవర్తనని గొప్ప చెప్తున్నాను ప్రభావ నువ్వే నన్ను నడిపించు నేను ఎట్లా ప్రవర్తించాలని నువ్వే నా అతను మాట్లాడు నేను ఈ రోజు కూడా అదే ప్రేయర్ చేస్తాను స్టేజ్ మీదకి ఎక్క ముందు ప్రభావ నేను అన్లతో పాటు స్టేజ్ మీద వాళ్ళంతా గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకంలో కానీ నేను సర్వోన్నతుని కుమారుణ్ణి గొడపిల రక్తంలో కడగబడ్డ వాణ్ణి మహోన్నతుని నేను అక్కడ కూర్చుంట నేను ఎట్లా మాట్లాడాలనో నువ్వే నాకు మాటలు అనుగ్రహించి నేను ఎట్లా ప్రవర్తించాలనో నువ్వే నాకు దయచే ప్రభావ మార్గం అని ప్రార్థన చేసుకొని స్టేజ్ ఎక్కుతా ఈ కొన్ని సంవత్సరాల నుంచి నేను పాటిస్తాను ఎందుకంటే మనకి మూలమైన వాక్యం ఇది ఏడవ వర్షంలో చూడండి ఏముందో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఎట్టి బస్ కాదు జ్ఞాని ఎంత గొప్పగా వాక్యం చెప్పినా అది నీ వాక్యం కాదు నువ్వు చెప్తుంది కాదు దేవుని సహాయం వల్ల దేవుని అనుగ్రహించిండు దేవుని యొక్క ఆత్మ నడిపే వల్ల నువ్వు అది చెప్పగలుగుతున్నావు అనేకమైన మర్మములను అనేకమైన రహస్యములను ఎవరు చూపిస్తున్నారు నీకు ప్రవుగే కదా ఆయన చూపిస్తే నువ్వు చెప్పగలుగుతున్నావు కానీ నీ అంటే నువ్వు నేర్చుకున్నది అది నీది కానే కాదు ఆయన కానీ మనము ఆ రీతిగా మన ప్రవర్తనని ఆయనకు అనుగుణంగా చూపించలేకపోతున్నాం అక్కడ పోతుంది మన జీవితం అక్కడ బలహీనంగా తయారవుతున్నాం మనం ఎవరు కాపాడగలరు మనల్ని ఎంటైర్ చర్చి సిస్టము ఈ వాక్యానికి విరుద్ధంగా తీరొచ్చు క్యాప్చర్ కల్ట్ బోధకు డిస్పెన్సేషనలిస్ట్ బోధకు కాల్వినిస్ట్ బోధకు రకరకాల బోధకులు రకరకాల బోధలు అంత స్వనీతిని ఆదారం చేసుకొని తయారు చేసుకున్న బోధలు అవన్నీ నీ సొంత స్వబుద్ధిని ఆదారం చేసుకోవడం వల్ల జరిగింది జరిగింది ఇదంతా ప్రపంచాత్మకంగా జరుగుతుంది ఈరోజు మహా గంభీరంగా జరుగుతుంది పాస్టర్ మంచి వాక్యం చెప్తాడు వింటరే ఈ బ్రదర్కి దేవుడు మంచి బయలుపరిచాడు కానీ సడన్లీ ఇంకొక రోజు ఆ పాస్టర్ ద్వారా ర్యాప్చర్ బోధ వింటనే అరే రే సొంత అనుకుంటా బైబుల్ లేని అన్ని నీ సొంత తలంపులే నీవు నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు యుహోవయందు భయభతులు కలిగి చెడుతంను విడిచి పెట్టుము అప్పుడు నీ దేహం నకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు నీ రాబడి అంతటిలో ప్రథమ నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యుహోవాను ఘనపరచుము అంటే కానుకలు ఇవ్వడమే నన్ను గనపరచడం అన్న వాక్యం ఇది జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఆయనే కదా ఇచ్చింది కాబట్టి నువ్వు కానుక ఇచ్చినవంటే ఇతరులకు సహాయపడుతున్నావంటే ఇతరులకు నువ్వు సేవల్లో డబ్బులు ఇస్తున్నావంటే అనాథలని ఆ విధాలని ఆదరిస్తున్నావంటే ఆయనని గనపరుచినట్ల వాక్యం చెప్తుంది అందులో తప్పిపోయింది క్రైస్తవ జీవితం హై ఎక్స్పెన్సివ్ పార్టీస్ చేసుకుంటారు కానీ అనాథకు ఒక ముద్దాన్నం బెటర్ అది చర్చ్ సిస్టమ్ ఈరోజు అది క్రిస్టియానిటీ ఈరోజు మనం అట్లా లేం కేవీపీఎం వల్ల అట్టు ఉండం మనం ధారాళంగా దానాలు చేస్తాం కష్టాలు ఉన్న వాళ్ళు ఆదుకుంటాం ఉద్యోగాలు లేని కనీసం అట్లీస్ట్ నెలకి ఒక ఫిఫ్టీన్ కేజీ రైస్ బ్యాగ్ ఇవ్వడము పప్పు ఇవ్వడము అట్లాంటివి చేస్తూ ఉంటాం మనం కిరాయికి డబ్బులు లేవంటే కిరాయికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఏదో రూపకంగా జమ చేస్తాం మనం ఏదో గొప్పలంగా ఒకటి బాగా అర్థం చేసుకోండి నువ్వు ఎప్పుడు గొప్పనివి కాదు ఎందుకో తెలుసా నీకు కొద్దిగా ఉన్న దాంట్లోనే నువ్వు విశ్వాసంగా లేకపోతే గొప్పగా ఉన్నప్పుడు విశ్వాసంగా ఉండగలవా అని ప్రవ్వే చెప్పాడు కదా నీకు ఇచ్చిన కొద్ది నువ్వు ఎంతగానో విశ్వాసంగా ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన మాటలు నీకు అధికారం ఇస్తున్నా అంటాడు నీకు దాంట్లోనే నువ్వు ఆయన గనపరచలేదు విధానాల గురించి మాట్లాడతాడు లేదా ఆమె దగ్గర ఉన్న ఒకటే కాసు వేసేసింది కానీ ధనికుడు ఇంత ఇంత పెద్ద చేతి నిండుగా ధనం తీసుకొని వేసాడు కానుకలోప్ప ఆయన కంటే ఈవనే ఎక్కువ వేసిందని చెప్తాడు ప్రభు వేసి సాక్షమిస్తాడు ఎందుకంటే ఆమెకున్నది అదొకటి అదే వేసింది కానీ దానికున్న ఏదైనా విస్తారంగా ఉంది ధనం అందరి నుంచి కొంత భాగం వేస్తాడు ఎవరు గనపరిచారు ఆయన అనన్య సప్లు కూడా అదే చేశారు వారి ఆస్తిని అమ్మేసి ఆయన గనపరచాలనుకున్నారు కానీ ఆయనను మోసగించడం వలన ఆయన గనపరిచినట్లుగా ఆదాన్ని తెలుసుకోవాలి పేరు చెప్పండి అపోస్ల కార్యంలో ఆ రోజు ఉన్న దేవుని యొక్క పవరు ఈరోజు ఉంటే ఏమేది చర్చలో ఎంతమంది చచ్చిపెట్టాలి ఆయన నేస పేరులాగా ఆయన దేవుడు ఆ పవర్ని ఇవ్వలే సేవకులకి చంపే సేవకులు మాట్లాడితే సత్యపోతారు అనేది మనం అక్కడ నేర్చుకుంటాం పేద నోటికి వచ్చిన మాట అది అందుకే మనం మృదు భాష మాట్లాడతాము ఆశీర్వచనాలే మాట్లాడుతూ ఉంటాం ఎవరిని నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు ఎవరు కష్టపడడం దేవునికి ఇష్టం లేదు ఎవరిని మనం దేశించం ఎవరైనా బాగుపడుతుంటే కూడా కుళ్ళు పడడం మనం ఆత్మీయంగా ఎదిగిన వల్ల ఇవన్నీ తెలుసా సత్యాలు ఎహోవా ఇవ్వకపోతే ఎవడా ఆశ్రం పొందలేడు ఆశ్రయం ప్రభు నుంచి రావాలి కదా కాబట్టి చూడండి ద్వితీయోపదేశ కాడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనము అధ్యాయము చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది ద్వితీయోపదేశము పదకొండవ అధ్యాయము ఇదంతా ఆశీర్వాదానికి సాదృశ్యమైన అధ్యాయం ద్విత్యో దేశం పదకొండవ అధ్యాయం చదివితే నీకు ఎందుకు ఆశీర్వాదాలు రాలేకపోయినా అర్థమవుతుంది నీకు నేను ఎన్నిసార్లు మీకు విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాను కనీసం మూడు నాలుగు సార్లుగానే జ్ఞాపకం చేసినాను ఏంటంటే ఈ లోకస్తులు అన్యులు ఎంతో ఆశ్రయం పొందుకుంటున్నారు రక్షణ అనుభవం లేకున్నా వాడికి ఎంతో పవర్ ఉంది వాడికి ఎంతో ఆస్తులు ఉన్నాయి వాడికి ఎంతో అధికారం ఉంది రక్షణ పొందిన నీకు లేదా జీవం దేవుని బిడవైన నీకు ఆ ఆశరాలు కనిపిస్తలేవు నువ్వు ఆత్మీయమేనే అనుకుంటున్నావు అంతే కానీ ఈ లోకం మన ప్రభుదే కదా మనం కీర్తన గ్రంథంలో చూస్తాము సమేత చూస్తాం ఈ భూమి దాంట్లో ఉన్నది సమస్తము అయినదని అది అది ఆయన నీకు ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు ఎప్పుడన్నా చూసినావు నువ్వు ఈ భూమి దాంట్లో ఉన్న సమస్తము ఆయనదైతే దేవుడు దేవుడు తన బిడ్డలకి ఇవ్వకుండా ఆయనకి ఎందుకు ఇస్తున్నాడు అని కూడా తన బిడ్డలే అయినా ఎందుకు ఇస్తున్నాడు రక్షణ పొందకున్నా ఆయన తట్టు తిరగక్కున్నా ఆయనకి అవిధైతే చూపించిన పాపంలో జీవిస్తున్నా వాళ్ళకే ఎందుకు ఇస్తున్నాడు వాడు కష్టపడి సంపాదించుకుంటున్నాడు అంతే తేడా నువ్వు కష్టపడి గుడి నీకు రాదన్నట్టు ఎందుకంటే ఏషావు జీవితాం మనం సుఖానుభవం ఆశ్రయించినాం బాగా చదువుకోమంటే చదువుకోము కాపీ పేస్టులు చేసి పాస్ అవుతాము హెల్ప్ వీని హెల్ప్ తీసుకొని ట్యూషన్స్ తీసుకొని ఏదో బయట బయటపడతాం డిగ్రీ సంపాదించుకుంటాం కానీ ఉద్యోగంలో కష్టపడాలంటే అది కూడా మనం కష్టపడమన్నట్టు టాలెంట్స్ సంపాదించుకోము స్కిల్స్ సంపాదించుకోము ఏ స్కిల్ లేకుండా ఎట్లా ఉద్యోగాలు చేయగలం మనం అందుకు మనం ఆశ్రమంలో వాళ్ళేమో బిజినెస్లు చేసుకొని పెద్ద పెద్ద వాళ్ళు అయ్యి కోట్లు కోట్లు సంపాదించుకొని వాడి కింద నువ్వు పోయి వేలు వేల రూపాయలకి పనిచేస్తున్నావు లక్షల రూపాయలు పనిచేస్తున్నావు వాడేమో కోట్లు సంపాదించుకుంటున్నావు నువ్వేమో వందలు వేలు లక్షలు దాంతో సరిపించుకుంటున్నావు మళ్ళీ దేవుడు ఈ భూమిని నీకిచ్చినప్పుడు నువ్వు దాన్ని సేద్యం చేసుకోలేకపోయినావు దాంట్లో లాభం పొందుకోలేకపోయినావు అన్ని పొందుకుంటున్నారు అయినా ఇది ఆశ్చర్యంగా ఉంది అంటాడు ప్రసంగి ఎందుకు ఆశ్చర్యంగా ఉంది నువ్వు దాన్ని వాడుకోలేదు కాబట్టి కాబట్టి ఈ ద్వితీయోపదేశ ఖండం పదకొండవ అధ్యాయంలో మనం అంతా ఏం చేస్తామంటే నీ చూడండి మొదటి వర్షం చూడండి కాబట్టి నీవు నీ దేవుడు నీ ప్రేమించి చూడండి ప్రభుని ప్రేమించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన విధించిన వాటిని అనుసరించి మూడో పాయింట్ రెండో పాయింట్ ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కటలలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకోనవలను ఒకప్పుడే కాదు ఎల్లప్పుడూ మనం చెప్తున్న వాక్యం మనమే పాటించకపోతే మనం చెప్పి కూడా ఏం అర్థం లేదు కదా వింటున్న వాళ్ళు పాటించచ్చేమో చెప్పేవాడు పాటించకపోతే ఇద్దరికీ సమంగా కదా వాక్యం నీ దేవుడున్న యహోవ చే చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలంను ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరుకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకు రథములకును చేసిన దానిని వారు మిమ్మల్ని తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవాహింపజేసిన దానిని యుహోవ నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలంనకు వచ్చే ఎడారిలో మీ కొరకు దాని తర్వాత చెప్తుంటే అందరూ ఏ రీతిగా జీవించగలిగారు అనేది ఎహోవ చేసిన ఏడవశవ చేసిన ఆ గొప్ప కార్యమంతయ్యూ మీ కనులే చూచే చూచినవి కదా సాక్ష్యం మీరు బలుము కలిగి స్వాధీన పరుచుకున్నట్టుగా నది దాటి వెళుతున్న దేశం ప్రవేశించి దాన్ని స్వాధీన పరుచుకునున్నట్లు ఎహో వారికి వారి సంతానములకు దయచేసి మీ పితలతో ప్రమాణం చేసిన దేశమును అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీరు దీర్ఘాస్మతులు అగనట్లును నేను ఈ దినంన మీగా ఆగపించు మీరు గై కొనవ్వలేను ఈ అధ్యాయం అంతా దానికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఆ దేశము ఏ రీతి ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాప జ్ఞాపకం చేసింది అక్కడ అదంతా దాని తర్వాత పదమూడు వర్షాలు కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడిని యోహోను ప్రేమించి ఆయనను సేవింపాలని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినేదల్లా మీ దేశంలో వర్షము అనగా తలగరి వాళ్ళను కడువరి వాళ్ళను దాని దాని కాలంన కురిపించేదను కాలాలన్నీ తారుమారైపోయినాయి రోజు ప్రపంచం ఆ కాలాలు పోయినాయి ఎందుకు ఆజ్ఞను వీళ్ళు పాటించలేదు కాబట్టి అందువలన నీవును నీ ధాన్యంను నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందు మరియు నీవు తృప్తిని తృప్తి పొందుదు అది అవన్నీ విషయాలు అక్కడ అన్ని ఆశయాల గురించి మాట్లాడండి మెల్లగా అదరీతిగా పంతొమ్మిదవ వర్షం కృష్ణపడికి దానికి ముందు పద్దెనిమిది కాబట్టి నీవు కాబట్టి మీరు ఈ మాటలను మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునవలను అవి మీ కనుల నడుమను భాషకములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకున్నప్పుడు ఈ మూడు విషయాలు బాగా చేసుకోండి ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు నాలుగవది వాటిని కూర్చి మాట్లాడొచ్చు వాటిని మీ పిల్లలకు నేర్పండి నేర్పినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి ఇంట్లో కూర్చినప్పుడు ద్రోలో నడిచినప్పుడు పండుగన్నప్పుడు లేచినప్పుడు దేవుని వాక్యాల గురించి మాట్లాడుతున్నామంటే ఈ లోకంలో న్యూస్ మాట్లాడుతూ ఉంటారు మీరు మాట్లాడమే కాదు మీ పిల్లలకు నేర్పమంటున్నాడు ఇది పోయింది చర్చ సిస్టంలో ఇది పోయింది దేవుని వాక్యాన్ని మాట్లాడడం లేదు సాక్ష్యాలు లేవు దాని తర్వాత పిల్లలకి నేర్పడం లేదు సడన్లీ ఎవడో వస్తాడు ఉద్యమం తీసుకొస్తారు చర్చకు ఉద్యోగం వస్తుంది ఆయన వెళ్ళిపోయినాక మళ్ళా యదావి ఇది రాంగ అట్లా అయిపోతుంది అన్నట్టు నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను ఎవరైనా రాసుకుంటాడు గౌని మీద నీ షర్ట్ మీద రాసుకుంటావా దేవుని వాక్యాన్ని టీ షర్ట్స్ మీద రాసుకుంటాడు దేవుని వాక్యాన్ని ఎవరికైనాంత ధైర్యం అలాగు చేసినలా యహోవా మీ పితలకిచ్చేదని ప్రమాణం చేసిన దేశంలో నీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఈ వాక్యం ఇరవై ఒకట ఆకాశం అంటే పర్లోకంపు దినములు ఎన్ని ఉంటాయో భూమి కూడా అంతే ఉంటాయంట అది నాకు బహు ఆశ్చర్యకరమైన వాక్యం నేను ముఖ్యంగా అది ధ్యనించాలనుకున్న మీతో నువ్వు నీ సొంత తలంపులు మీద ఆధారపడకుండా నీ స్వనితిని ఆధారం చేసుకోనక్క నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారం లోబడిన ఎడల్లా ఆయన ఎట్లా జీవిస్తే ఎట్లా నిన్ను జీవింపజేసే చూడండి ఇంగ్లీష్లో అయితే ఏముందంటే సో దాట్ యువర్ డేస్ అండ్ ద డేస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ మేబీ మెనీ దీర్ఘాయుషంతుడు నీ డేస్ నీ పిల్లల డేస్ దీర్ఘాయుషు దీర్ఘం అయిపోతాయంట నువ్వు ప్రీమియేచర్గా చావవు చాలా మంది చూస్తుంటారు మన కాలంలో ఓ రోగాలు వచ్చి యవనస్థిలో ఎగిరిపోయినారు చిన్న చిన్న పిల్లలు ఎగిరిపోయినారు స్కూల్ పిల్లలు ఎగిరిపోయినారు యంగ్ స్టార్స్ ఎగిరిపోయినారు బా ఒక బాడీ బిల్డర్ ఎగిరిపోయింది యంగ్ పీపుల్ యంగ్ పీపుల్ ఎగిరిపోతున్నారు ఈ వైరస్ వచ్చి నీ ఆయుష్ని కొట్టేస్తుంది రోగాలన్నీ ఆయుష్ కొట్టేస్తూ ఉంటాయి ముఖ్యంగా షుగర్ రోగం ఆయిస్ కొట్టేస్తుంది అది షుగర్ రోగము చెద్దలతో పోల్స్తుంది సైన్స్ చెదలు వస్తే ఎట్లా చెక్కని తినేస్తుంది మొత్తం చెక్క తినేస్తుంది ఆ షెల్ఫ్లను తినేస్తుంది దాని లోపల ఉండే పుస్తకాలను తినేస్తుంది బటన్లను తినేస్తాయి చెదలు టర్మైడ్స్ అంట ఇంగ్లీష్ లో మొత్తం క్లీనప్ చేసేస్తుంది షుగర్ రోగం కూడా అట్లనే ఉంటుంది చెదల్లాగా కానీ దాన్ని సున్యాసంగా మనం దాన్ని బయటపడాల్సింది దేవుడు మనకి ఎన్నిసార్లు కేబీపీఎం గ్రూప్లో ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి షుగర్ ని ఎట్లా మనం బాగు చేసుకోవాలా మందులు లేకుండా కానీ ఎవరు పాటించారు అట్లనే అనుభవిస్తూ ఉంటారు శ్రమ ఎందుకు తెలుసా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు కాబట్టి ఎవడు చెప్తే అడిగి వెళ్ళిపోవడం కాబట్టి That is why your days and the days of your children may be many. That's not easy. That is why the days that the heavens are above the earth, the days of the earth are on earth and the earth is on earth. That is why the earth is on earth. The earth is on earth and earth is on earth. పరలోకంలో ఎన్ని దినములు ఉన్నాయో అన్ని దినములు ఉంటాయట మన కొరకు అది ఆశ్రదం అది అది అది వాగ్దానం అది ఆయన నమదైన వాడు కాబట్టి దాన్ని కాబట్టి ఈ వాక్యాలని నువ్వు పాటించినప్పుడే నీ మాసిక మాసికం లాగా కట్టుకున్నప్పుడన్నీ చేతుల కట్టుకున్నప్పుడన్నీ గౌండ్ల మీద రాసుకున్నప్పుడే మీ బట్టల మీద రాసుకున్నప్పుడే వాటిని ధ్యానించినప్పుడు ఇంట బయట వెనకాల లోపల నిద్రపోయటానికి మేలుకునేటానికి వాటిని ధ్యానించినప్పుడే పిల్లలకి అవి చెప్పినప్పుడే అంట అన్ని కండిషన్స్ అన్నట్టు నువ్వు ఎంత వాక్యం ధ్యానించినా మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నువ్వు పాపలు పిల్లలేదనుకో చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వానికి దేవుని వాక్యం చెప్పలేదనుకో నువ్వు తప్పిపోయినట్టు ఈ పిల్లలు లేని వాళ్ళు ఇంకా అదృష్టవంతులు ఈ ఈ బాధ్యత లేదు వాళ్ళ కానీ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇవన్నీ పట్టాలు పట్టించుకోవాల్సి వస్తుంది బాధ్యత ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలు కాబట్టి ఆయన ఇచ్చే స్వాస్థ్యం కాబట్టి ఆకాశం మీద ఉండే దినములు నిలిచినంత కాలము భూమి మీద కూడా నిలిచి ఉంటాయంట నీ నేను నాటి స్టార్ట్ నీ ఆయుషు అంత కాలం ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది నీ ఆయుషు అని చెప్తున్నాడు శరీరంలో కూడా నువ్వు దీర్ఘకాలం జీవిస్తూ అయినా కానీ బలహీనత ఏంటంటే చూడండి హెబిల్ రాష్ట్ర పత్రికలో ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను హెబిల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం హెబుల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చును జీవిత మరణ భయము చేత దాస్యనకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయ్యను చూడండి జీవితకాలం అంతా మరణ భయం చేత మనుషులు భయపడతా ఉన్నారు ప్రపంచమంతట ఎన్నో సంవత్సరాల నుంచి తరాల నుంచి ఈ మరణ భయం నుంచి మనకి విడుదల కల్పించింది మన ప్రభు కాబట్టి ఇప్పుడు మనం ఏరీతి కూడా మన జీవిత కాలం అంతయు మన మరణ భయం నుంచి మనకి విడుదల కల్పించు మనం భయపడం ఇంకా బహు ధైర్యంగా మనము ముందుకు వెళ్ళిపోతా ఉంటాం మన తీర్మానం అదే అయినా కానీ ఒక బలైనంత ఉంది మనకి అదొకటి చూపించేసి వాక్యాన్ని ఊహిస్తా రోములు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం రోములు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నది కీడు చేయ కలుగుచున్నదన్ను ఒక నియమము నాకు కనబడుచున్నది ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాల మనం అనేక పర్యాయాలు మేలు చేయాలనుకుంటున్నాం కానీ మనం కీడే చేస్తున్నాము ఎందుకు అంటే కీడు చేయట అదొక ఏముంది అక్కడ చూడండి నియమం నీలో ఉంది ఆ నియమం నువ్వు నువ్వు మేలు చేయాలనేది ఒక నియమము చేయాలని ఆశపడుతున్నావు కూడా కానీ కీడ కూడా చేస్తున్నావు నువ్వు క్లెక్ ఇది సేవకులలో ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది నాకు వాళ్ళు చేసే మేలు కంటే కీడ ఎక్కువ చేస్తూ ఉంటారు దూషిస్తా ఉంటారు సంఘస్తులని ద్వేషిస్తా ఉంటారు ఎప్పుడు చూసినా ద్వేషం ద్వేషం ద్వేషం నాకు తెలిసి ఒక పాస్టర్ మీ కర్మ మీరే అనుభవిస్తారు పొండి అనేటోడు స్టేజ్ మీద ఎంత చెప్పినా మీరు మానరు మీరు మారరు మీ కర్మ మీరే అనుభవిస్తారు పొండి అంటారు అట్లా దూషిస్తూ ఉంటారు ఆయన చర్చ్ మెంబర్స్ నేను చూసినా అదొక నియమం నువ్వు కీడు చేస్తున్నావు ఆ నియమం నుంచి నీకు ఎవరు విడుదల కల్పించాలి ప్రభా ఈ నియమం నుంచి నాకు విడుదల కల్పించి ప్రభావ నేను మేలు చేయాలనుకుంటున్నా కానీ కీడ చేస్తున్నాను ప్రతిసారి మరి విశేషంగా మనం ఎంత మేలు చేసినా మనుషులు మనకు కీడ ఉంటారు అది కూడా ఉంది పాయింట్ నువ్వు ఎవరికి సాయం చేస్తావో వాళ్ళే నీకు వ్యతిరేకం అది నియమము ప్రతి శరీరం నియమం లాభం పొందిన వాడు కూడా నీకు నష్టం చేస్తా ఉంటాడు అది నియమం శరీర నియమం ఆ నియమం నుంచి ఎవరు విడుదల కల్పించాలని చెప్పండి మన ప్రభుత్వ ఎవరు విడుదల కల్పించలేరు కాబట్టి చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకుంటున్నాం చీకటి శక్తుల ప్రభావం వలన మనము ఈ నియమాన్ని మన జీవితంలో అవలంబించుకుంటున్నాం అవి ట్రై చేస్తూ ఉంటాయి నిన్ను శోధించడానికి ఎందుకంటే ఒక్కసారి నువ్వు శోధనకు పడిపోతే వాడు వాడి ఆ నియమాన్ని వాడుకోగలడు అన్నట్టు కీడు చేయడం వాని గనవాది కానీ నువ్వు మేలు చేయడము ఎప్పుడు స్టార్ట్ చేసినావు ఎప్పుడు మానినవు ఎక్కువ కీడ చేస్తున్నావు అని చెప్తుంది వాక్యం కాబట్టి ఆ నియమాన్ని మనం ఎట్లా తొక్కించి తొక్కేసుకోవాలా ప్రార్థనా పూర్వకంగా నలగొట్టుకోవాలి కీడు చేసే నియమం ఇతరులకు శ్రమలు కల్పించే నియమం మృదు భాష ప్రేమ భాష నీ లోకలు రావాల ద్వేషాత్మ నుంచి బయట పడుందాల మనం అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి అందరికి అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరశుద్ధుర దేవా మీకు వదనాలనైనా ఇస్రాయల్లో గొప్ప తండ్రి మీకే కృతజ్ఞత స్థితిలో అర్పించుకుంటున్నాం నైనా ప్రభా అనేక పర్యాలు మీరు మాకు హెచ్చరిస్తూ తండ్రి ఈ లోకంలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కానీ కండిషన్స్ పెట్టినారు ప్రభా ఇసాలు ఆ కండిషన్స్ కి బలహీనలు అయిపోయినారు కానీ ప్రభ మాకు మీరు ఒక మంచి మార్గం చూపిస్తున్నారు తండ్రి దాని మీద విజయం పొందమని చెప్తున్నారు ఎందుకంటే మా కూడా మీరు చూపించినారు ప్రభు పరలోకంలో ఎన్ని దినములు ఉంటాయో మా కాలంలో కూడా అన్ని దినములు ఉంటాయి ఈ అవును ప్రభావ అది హెవెన్ అన్ అర్త్ భూమి రావాల్సిందే పరలోకం పరమయర్షులకు పరిశుద్ధ భూషణాలతో దిగి రావాల్సిందే వారిని కొరకు అలంకరించుకొని దిగి రావాల్సిందే పరలోక నుంచి కిందికి రావాల్సిందే భూమి మీద అడుగుపెట్టాల్సిందే భూమి మీదనే కలుసుకోవాలి పెళ్లి కుమార్తె మతము పైకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు కుమార్తె కిందికి వస్తుంటే పెళ్లి కుమార్తె గాలిలో ఎగిరిపోదాం అనుకుంటుంది బోధన ఆశ్రయించింది ప్రభా స్వనీతని ఆదరించింది ఆశ్రయించింది సొంత మీద ఆధారపడుతుంది ప్రభు మేము ఆ ఉండడానికి వీయలేదు ప్రభావ అందు నిమిత్తం మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మేము జీవించాలా ప్రాబ్ అది బహు మోసకరమైన జీవితం అని మీరు మాకు హెచ్చరించినారు జ్ఞాపకం తీసినారు కాబట్టి మాకు అదొద్దు ప్రోగం మీ యొక్క సహం హృదయంతో మీ అందు నమ్మిక మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి మేము లోడాల ప్రభా అప్పుడు మీరు మాత్రలను సవరలాం చేస్తారు లేకుంటే మాకు యాక్సిడెంట్స్ అవుతుంటాయి ప్రభా మే మంచి పోయినా వెర్ర వచ్చి కొట్టుకోతారు ప్రభా వెహికల్స్ సహాయపడదు ప్రభా సహకరించదు అటు ఉండడానికి వీలేదు నేను మీ సహాయమా కనిపించాము మేమంతేంటి మీరు ఆక వరుస పరుచుకోండి బ్రదర్స్ వేసేస్తాందరినీ ఆశ్రయించమని ఏసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం ేగా అరాధీన పరిశుధుడా పరిశుధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఈసయ నీకే వందనాల ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రముల ప్రభా ఈ దినంతా ప్రభా నైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు నేనా దివారాత్రములు కంటి కాచి కాపాడి దినముకు నీ నూతనమైన కృప ఇచ్చినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ గణత ప్రభావములు తండ్రి ఏ సయ్యా నీకే ఈగములు కలుగును గాకెలియ దేవా తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో అక్కడ ఉంటారన్నావు ప్రభా కాబట్టి ఇప్పుడు మా మధ్యలో నువ్వే ఉండి ప్రభాయన మాట్లాడినావు ప్రభా కాబట్టి ప్రభ మా స్వబుద్ధిని మేము ఎప్పుడు ఆధారం చేసుకోవద్దు ప్రభ నాయనా తండ్రి నీ మీదనే నమ్మిక ఇంచాలా ఎందుకంటే మీరు ఎంతో నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రతి విషయంలో మమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుండి కాపాడే దేవుడు నీవే కాబట్టి నా యొక్క నాయన సొంత ఆలోచనలు సొంత తలంపులు మేము ఆధారపడవద్దు ప్రభ అలాగే ప్రభా మా ప్రవర్తన అంతటి మీద మీకు అధికారం ఇవ్వమన్నావు ప్రభా కాబట్టి ప్రభ ఏదైనా ప్రభా నాయన మా ప్రవర్తన విషయంలో ఈరోజు మా పట్ల ఏదైనా నింద కానీ నిష్కలంకం కానీ ఉండుంటే ఈ దినం నువ్వు ద్వారా నీ స్వరం వినిపించినావు ప్రభా అలాగే మేము జ్ఞానులని కూడా మేము అనుకోవద్దు ప్రభా ఎందుకంటే బుద్ధి జ్ఞానములు అవి నీ సర్వ సంపదలు ప్రాభ నీ సహాయం లేకపోతే మేము ఏది చేయలేం ప్రభా కాబట్టి నువే మాకు సహాయకుడు కాబట్టి ప్రభ అందులో మా గొప్పతనం ఏమి లేదు అందులో మాలో ఏ శక్తి లేదు ప్రభ ఎందుకంటే శక్తి గల దేవుడు జీవం గల దేవుడు నీవే కాబట్టి తండ్రి ప్రభ ఈ యొక్క ప్రవచనాలు ప్రభా ఇవి నీ నుంచే వచ్చిన స్వరం కాబట్టి ఈ మూడు ప్రవచనాల విషయంలో ప్రభ నేనేమైనా నా జీవితంలో నీ పట్ల ఆయాసకరంగా ఎక్కడైనా అవిధేయత అవిశ్వాసం ఉన్నా తండ్రి నా సొంత విషయాలు ఆలోచించుకొని నేను ఏదైనా ఆజ్ఞా అతిక్రమమే పాపం అన్నావు కాబట్టి ఈ మూడు ప్రవచనాల విషయంలో నేనేమైనా ఆజ్ఞ అతిక్రమించి నడుచుకొని ఉంటే నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభ క్షమించమని ప్రాధాయపడుతున్నాను ప్రభ ఎందుకంటే పాపములు ఒప్పుకుంటే ప్రతి దుష్టత్వం నుంచి నాయన పవిత్ర పరుస్తారని నువ్వు వ్యూహాను వార్తలో చెప్పినావు ప్రభ కాబట్టి నాయన నేను ఒప్పుకుంటున్నాను ఇంకా ఎప్పుడు ఏది మా సొంత ఆలోచనలు సొంత తలంపులు కట్టకుండా ప్రతిదీ నీ నడిపింపుతో నీ సహాయంతో ప్రతిదీ నీ మహిమనే రావాలా ప్రభ కాబట్టి నాయన నన్ను క్షేమించమని ప్రాధాయపడుతున్నాను అలాగే నువ్వు చెప్పినవు ప్రభ ప్రతి విధమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమన్నావు ప్రభ ప్రతి కట్టడాలను ఆచరించమన్నావు ప్రభ నీ పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ ఆత్మతో యహోవాను సేవించమన్నావు ప్రభ కాబట్టి పూర్ణ హృదయం ఉండాలన్నా పూర్ణ ఆత్మ పూర్ణ వివేచన ఉండాలన్నా గాని ముందు హృదయంలో ఉన్న కల్ముషం పోవాలా ప్రభ హృదయంకున్న దుష్టత్వం పోవాలా అది ఎప్పుడంటే నీ సాత్వికమైన వాక్యాన్ని అంగీకరించినప్పుడే దాని నుంచి విడుదల వస్తుంది కాబట్టి ప్రభ ఈ లోకమంతా నాయన హృదయాలను కాఠిన్యపరచుకున్నారు కాబట్టి పైకి భక్తిగా ఉంటారు కానీ లోపల శక్తి లేదు ఎందుకంటే లోపల జీవమైన వాక్యం లేదు ప్రభ కాబట్టి నాయన మేము రీతిగా ఉండొద్దు ప్రభ పైకి భక్తి ఎలా ఉందో లోపల కూడా శక్తి అట్లనే ఉండాల ప్రభ కాబట్టి ఈ వాక్యము మా హృదయంలో నాటబడినప్పుడే ప్రభా నాయనా మాలో శక్తి బలము ఎందుకంటే ఈ వాక్యం మీరే కాబట్టి మీరు మా హృదయంలో మాలో నివసిస్తే కాబట్టి ప్రతిదీ నీ మీదనే ఆధారపడి నీ సహాయం తీసుకొని ముందుకెళ్తే మేము అన్ని జయించగలము అన్నిటినీ ఎదుర్కోగలము కాబట్టి మరణ భయం గాని ఏ భయం కానీ మాకు ఉండదు ఎందుకంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్నావు ప్రభ భయపడకు జడియకము నేను నీకు సహాయం చేస్తాను నేను నేను అని అన్నావు కాబట్టి ప్రభ కాబట్టి మీరు మాలో ఉంటేనే మాలో ఏ దిగులుండదు భయం ఉండదు జడియము దేనికి చెదరిపో ప్రభ ఈ లోకంలో అందరూ భక్తిలాగా ఉన్నారు కానీ శక్తి లేదు కాబట్టి నన్ను బలహీనమైపోయి ప్రయాసపడుతున్నారు ప్రభ మేమైతే ఆ రీతిగా ఉండొద్దు ఒకవేళ ఆ రీతిగా ఏదైనా అవిధేయత కనపరుచుంటే ఇంతకాలంతో ప్రభ నన్ను క్షమించమని ప్రాధాయపడుతున్నాను అలాగే ప్రభా నాయనా ఆ యొక్క కీడనే నియమాన్ని మేము ఎప్పుడు ఆచరించొద్దు ప్రభా ఎందుకంటే సైతాన్ ప్రభా కొన్ని సందర్భాల్లో వాడు నాయన ఉయ్యక్తితోనే నాయన నన్ను కూడా ఆ విషయంలోనే కొడుతున్నాడు ప్రభా ఎందుకంటే అదొక బలహీనతగా అయిపోతుంది ప్రభా తొందరపడి అరవడం తర్వాత సమాధాన తొందరపడి ఏదో ఒకటి అనేయడం తర్వాత బాధపడి కాబట్టి నాలో ఉన్న ఈ బలహీనత కూడా అది దినం నువ్వే మాట్లాడినవన్నైతే నేను నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను ప్రభా కాబట్టి ఈ నియమం నుంచి కూడా నాకు విడుదల దయచేయండి ప్రభా తండ్రి నాకు నువ్వే సహాయం ప్రభా ఏ విషయంలో అయినా నీ సహాయం తీసుకుంటేనే ఈ లోకంలో ముందుకు పోగలం ఈ లోకాన్ని జయించగలము అపవాది రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని మేము కూల్చగలం కాబట్టి ప్రభ ఎప్పుడైనా మేము మేలే చేయాలా ప్రభ దాని కొరకు మా ప్రాణాలు పోయినా కానీ మేము హింసింపబడ్డా కానీ మమ్మల్ని కొట్టినా తిట్టినా ఎందుకంటే మీరు మేలు చేసిండ్రు ప్రభా ఎన్నో భరించి మాకు పాపులమైనా మాకు రక్షణ ఇవ్వడానికి మమ్మల్ని నీ దగ్గర ఉంచుకోవడానికి మాకు సమృద్ధిగా నీ నిత్య జీవం ఇవ్వడానికి మీరు ఎందుగానో మీ శరీరాన్ని నలగ్గొట్టుకున్నారు ఎన్నో శ్రమలు అన్నీ మీరు భరించినారు ప్రభ వీడు మీరు అనుభవించి మేలు మాకు చేసినారు ప్రభ అంటే శ్రమలు కాబట్టి మేము కూడా అలాంటి క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన ప్రేమ ఉండాలా అందరితో సమాధానపడి అందరినీ ప్రేమిస్తూ ఏ కోపము ద్వేషము పుల్లు కుట్ర అసూయ అలాంటివి మాలో ఉండకుండా మా పవిత్రంగా ఉండాలా అందులో నువ్వు ఉండాలా ప్రభ కాబట్టి ఈ దినం ప్రభా మీరు మాట్లాడిన ప్రతి స్వరం మీ నుంచే కలిగిందని నేనైతే సాత్వికముతో నేనైతే అంగీకరిస్తూ నా పాపాలు ఒప్పుకుంటున్నాను ఈ యొక్క వాక్యం నా హృదయంలో నాటపడాలా అది ఫలించాలా దాని ఫలాలు రావాలా ఆ ఫలాలు కూడా ఇంకా చెట్లు ఎట్లనో అవ్వాలా ఆ రీతిగా మీరు నడిపించండి ఏదైనా నీ పట్ల ఆయాసంగరంగా ఏదైనా అవిధేయత గాని అవిశ్వాసము పిరికితనము భయం ఇట్లాంటివి ఏవి కనబరుచున్నా గానీ నా జీవితంలో నన్ను క్షమించమని నీ యొక్క నూతనమైన శక్తి బలము కృప పరిశుద్ధాత్మ అభిషేకం దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభా తావేది హృదయం నిండి పొంగి పొరులుతుందని మా కూడా నీ యొక్క అభిషేకం అట్లా నిండి పొరులితేనే కానీ ఇప్పుడున్న శ్రమల కాలాల్లో ఇలాంటి భయంకరమైన దినాల్లో ప్రభా మేము ఎక్కడా జడియము బెదరము ప్రభ కాబట్టి వాక్యం నువ్వు మాట్లాడి నిజంగా మాకు జీవాహారం నేనే నా ఎద్దకు వచ్చి వాడు ఏమాత్రం ఆకలి నిజంగానే ప్రభా మీరు బలపరిచినారు ప్రభ నిజంగానే ప్రతిదీ ప్రభ ఎట్లా నడుచుకోవాలా మేము ఎట్లా ముందుకు పోవాలా మీ మీద ఎట్లా ఆధారపడాలనేది మీ యొక్క మార్గము త్రోభ మాకు చూపించినందుకు నీకైతే కోట్లాది వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ప్రభా అలాగే వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల కూడా మీ ప్రేమ జాలి దయ చూపించండి ప్రభా మనుషులంతా యథావిధిగా జీవిస్తున్నారు ప్రభా మాస్కులు లేదు ఏం లేదు మళ్ళీ యథావిధిగా అయిపోతున్నారు ప్రభా అలాంటి వాళ్ళకి ప్రభా మీ జ్ఞానం దయచేయండి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణం పోగొట్టుకోకుండా ప్రభా మీరే వాళ్ళని కాపాడండి ప్రభ వాళ్ళకు కూడా నీ స్వార్థని ప్రకటించాలా ప్రభా సహాయం మీరే దయచేయండి మేము వెళ్ళే ప్రతి చోట ప్రభాయన మాతో మీరు నడిచి అక్కడ మా నోటి మాటల్లో నీ మాటలు పెట్టి నీవే మాట్లాడాలా మీ మాటలు వింటే ఎవరైనా ఆకర్షింపబడతారు ప్రభా ఆ దినం అనేకులు ఆకర్షింపబడ్డారు ప్రభా మీరు వాక్యం ప్రకటించిన మిమ్మల్ని అనేకులు వెంబడించినారు ప్రభావ జనాలు తండ్రి కుప్పల కుప్పలుగా వచ్చినారు ప్రభా మీ మాటల్లో అంత జీవం ఉంది కాబట్టే ప్రభా కఠినమైన హృదయాలు కూడా స్వస్థత కాబట్టి మేము కూడా వాక్యం ప్రకటిస్తే అనేకులు ఆకర్షింపబడాలా అప్పుడే నీ సువార్తని అనేకులకు చెప్పగలుగుతాం ప్రభ నీ సువార్తని నాయన నీ యొక్క మహిమని లోకంలో నింపగలం కాబట్టి ఎట్లా మనుషుల్ని మేము ఆకర్షించుకోవాలా ఎట్లా వాళ్ళ హృదయాల్లో ప్రభ నీ వాక్యాన్ని స్థిరపరచాలా అది నాటాలా విత్తనం మీరే ప్రతి సహాయం దయచేసి మీ జ్ఞానం అనుగ్రహించి ఎక్కడ మేము నాయన తండ్రి గొప్పవాళ్లాగా ఫీల్ అవ్వకుండా మమ్మల్ని మేము ఎంతగానో తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ముందుకు పోయేలాగున మీరే మాకు సహాయం చేసి ఈ సేవలో వెళ్తున్న ప్రతి చోటా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి పరిశుద్ధుడా ప్రేమగల దేవా ఏసాయ నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన దేవ మహోన్నతుడా మా ప్ర మా నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ ఉదయం నుంచి నాయన నుమ్మని కాపాడుతున్నందుకు వందనాలు ప్రాభ అయినా ఎక్కడెక్కడ నడిపించిన అయినా క్షేమంగా నడిపించినందుకు నీకు వందనాలు ఏసాయా నీకే స్థుతులు స్తోత్రం తండ్రి నాయనా ప్రభా ఇది మధ్యాహ్న కాల సమయంలో ప్రాభ ఆన్లైన్ మీటింగ్లో కూడా తండ్రి పాల్గొనే కృపను నాకు నీకు వేలాది వందనాలు ప్రాభ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మహిమా ఘనతా ప్రభావం వివేగములు నీకే చెల్లించుకుంటున్నాను ప్రభావ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రాభా అవును ఎక్కడా ఎక్కడ కూడా మా సొంత తలంపులకు కానీ తండ్రి మా ఆలోచనలకు కానీ చోటు లేదు ప్రభావ ఆయన దగ్గర ఏముంది ప్రాభ తండ్రి నేను పాపపు కోపంలో ఉన్న వాళ్ళం తండ్రి ఆయన మటిలో నుంచి పుట్టిన వాళ్ళం ప్రభావ మా దగ్గర ఏ జ్ఞానము లేదు తండ్రి ప్రభావ అవును నాయన ప్రభా నిన్ను ఆశ్రయించినప్పుడే మాకు జ్ఞానం ప్రాభ నువ్వు నాలో ఉంటేనే ప్రాభ మాకు జ్ఞానం ప్రభా కాబట్టి తండ్రి ఏ విషయంలోనూ ప్రభా నా తండ్రి మా సొంత తలంపులకు కానీ ప్రభావ మా ఆలోచనలకు కానీ చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రభా నైనా మా ప్రవర్తన అంతటి మీద ప్రభా నీకు అధికారం ఇస్తున్నాం ప్రభా తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి ప్రాభ మీరు ఏ రీతిగా నడుస్తారో మమ్మల్ని ఆ రీతిగానే నడిపించండి ప్రభావ ఏ చీకటిలోకి కానీ ప్రభా చీకటి తలంపులకు కానీ ప్రభా అపవాది కార్యాలకు కానీ ప్రభావ ఎటువంటి నాయన ఈ లోక సంబంధపు ఆశలు కానీ ప్రభా లోక సంబంధమైన తండ్రి నాయన మెప్పులు కానీ నా తండ్రి పొగడతలు కానీ ఏవి కూడా మాకు రావాల్సిన అవసరం లేదు ప్రభావి ఏవి మాకు అక్కర్లేదు ప్రభా నాయనం లం మీ నామ మహిమపరచబడాలా తండ్రి మేము కాపాడబడాలా అనేకులు కాపాడబడాలా నా తండ్రి యొక్క తలంపులతోనే ముందుకు సాగల ప్రాభ నాయన ఆ తలంపులతోనే మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి నాయన నా ఎన్నో ప్రదేశాలకు వెళ్తున్నాం ప్రాభా నీ సహాయము నీ శక్తి నీ బలము లేకపోతే మేము వ్యర్థలమే ప్రాభ నా మేము పోతే ప్రాభా కార్యాలు జరగవు ప్రభావ కానీ నువ్వు ఉంటేనే కార్యాలు జరుగుతాయి ప్రాబ్ కాబట్టి తండ్రి నాయన మీరు మాతో ఉండండి ప్రాభ మీరే మాలో ఉండండి ప్రాభ నా తండ్రి నీకు ఆయాసకరంగా ఏది కూడా మా జీవితాల్లో మేము పెట్టుకోవడానికి వీల్లేదు ప్రభావ తండ్రి ప్రతిదీ విడిచిపెడుతున్నాం తండ్రి నాయన నీకు అప్పగ స్తున్నాం ప్రభా నాయన మా ప్రవర్తన మీద నా తండ్రి మీకే అధికారం అప్పగిస్తున్నాం మీరే మమ్మల్ని నడిపించండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి ఎక్కడికి వెళ్ళినా మీరే స్వార్థ ప్రకటించండి తండ్రి అయినా మీరే నాయనా ఆత్మకార్యాలు జరిగించండి ప్రభావ తండ్రినైనా మా తలంపులకు నాయన మేము ఉండడానికి వీలేదు ప్రభావ నా తండ్రి మేము ఏ పాటి వారం ప్రాభా నాయన తండ్రినైనా మేము మా రీతిగా ఉండడానికి వీలదు ప్రభావ ఒకవేళ నా తండ్రి మేము ఏమైనా తప్పులు చేసి మమ్మల్ని క్షమించండి మా పాపం క్షమించండి నాయన నువ్వు ప్రేమాయడో నువ్వు కృమాయడో నా తండ్రి నాయన నువ్వు తండ్రి అడిగిన వారికి దారాళంగా నీ యొక్క పరిశుద్ధాత్మాభిషేకం కుమ్మరిస్తానన్న దేవుడవు ప్రభ నాయన మాట ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవు ప్రాభ ఆకాశభూములు గతించినేమో కానీ నీ మాట ఎప్పటికీ గతించిపోదని వాక్యం సెలవిస్తుంది ప్రాభా కాబట్టి నా తండ్రి నాయన మేము అడుగుతున్నాం ప్రాభా నీ యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించండి ప్రభావ మీ యొక్క నాయన మాకు గిండె పొరిగి పొరలాల అవును తండ్రి నాయన తండ్రి మేము నూతనంగా అభిషేకించబడాలా నామ మాత్రపు జీవితం నాయన నా ఏదో వినిపోయే జీవితంలో మా ఉండడానికి వీలేదు ప్రాభ ఆ రీతి ఉంటే మాకును శ్రమనే ప్రభావ ఆ రీతి ప్రభావ మేము కూడా తండ్రి నాయన శిక్షకు పాత్రలమే ప్రభావ కాబట్టి తండ్రి మేము ఆ రీతికి అస్థలు ఉండడానికి వీలేదు ప్రభావ అయినా మీరు చూపించిన మార్గం ప్రకారం ముందుకు పోతానే ఉండాలా ప్రభావ ఎందుకంటే కార్యం చేసేది నువ్వు మా ఎప్పుడైతే మేము మా తలంపుల మీద ఆధారపడతాము అప్పుడు మేము ఆగిపోతాం ప్రభావ ఎందుకంటే మాతో ఏమి కాదు కాబట్టి కానీ నిన్ను నమ్మినప్పుడు ప్రభావ మేము సమస్తము చేయగలం ప్రభావ నైనా నీ మీద ఆధారపడ్డప్పుడు మేము సమస్తం చేయగలం ఎందుకంటే కార్యం చేసేది నువ్వు కాబట్టి నీకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నాయన మేము ఏ కార్యమైనా చేయగలుగుతాం తండ్రి నేను నీ ద్వారా ప్రభావ కాబట్టి తండ్రి మమ్మల్ని ఆ రీతిగా ముందుకు నడిపించండి ప్రభావ ఎక్కడన్నా తండ్రి మా తలంపులకు చోటు ఇచ్చి నేను మేము ఆగిపోవడానికి వీల్లేదు ప్రభావ నేను వినిపోవడానికి వీల్లేదు ఏదో నమ్మమాత్రంగా జీవించడానికి వీల్లేదు ప్రాభ పూర్ణ హృదయంతో ఆరాధించాలా పూర్ణ హృదయంతో అంగీకరించాలా మీ యొక్క ప్రతి ఆజ్ఞను మేము పాటించాలా నా మా బిడలకు అనేకులకు మేము ప్రకటించుకోవాలా ప్రభావ అందరినీ సిద్ధపరచుకోవాలా ప్రభావ నాయన ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు తండ్రి నాన్న మీరే మాకు తహా సహాయకులు ఉండండి మీరు ఎప్పుడు మాకు బోధకూడవో తండ్రి నాన్న మీరు ఎప్పుడు మాకు బోధిస్తూనే ఉండండి ప్రభావ నా తండ్రి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి మంచి మార్గంలో నడిపించండి ప్రభావ ఒకవేళ మీ మార్గానికి మేము వ్యతిరేకంగా వెళ్తున్నా ప్రభావ మమ్మల్ని ఆపివేయండి ప్రభావ ఏ శ్రమలైనా ప్రభావ మీకు వ్యతిరేకంగా వెళ్ళినా మేము సహిస్తాం ప్రభావ నన్ను ఏ విషయంలో చిన్న విషయంలోనూ కూడా మేము చిత్తానికి వ్యతిరేకంగా మేము పోవడానికి వీళ్ళేదు ప్రాభ మీరే నా తండ్రి మీరు నడిపించి నాయన ఈ లోకం మీద మాకు అధికారం లేదు ఈ లోకం డబ్బు మీద నా తండ్రి మాకు ఆశ లేదు ప్రాభ ఈ లోకంలోనే కుళ్ళు కుతంత్రాలు నాయన అసూయలు నాయనా ఎటువంటివి మాకు అవసరం లేదు ప్రాబ్బ తండ్రి ఎల్లప్పుడూ నీ ఎందు ఆనందించాలో నిన్ను మహింపరచాలా నిన్ను ఘనపరచాలో ప్రాబ్బ ఆ రీతి ముందుకు సాగాల తండ్రి మీరే సహాయం అనుగ్రహించండి నాన్న ప్రేర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రాభ నీకు ఘనమైన పాత్రగా వాడుకోండి ప్రాభా అందరూ నైనా గొప్పగా సేవ చేయాలి నియామాన్ని మహింపరచాలా ప్రభు నా తండ్రి నైనా నాన్న ప్రతిదినము తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న ప్రతిదిన మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వంధనాలు ప్రభావ తండ్రి నైనా మేము ప్రతి వాక్యాన్ని మేము హృదయంలో స్వీకరించి నాయనా నా తండ్రి నైనా ఏదిన్నా నీ కాయసకంగా దూరపరచు తండ్రి ఎంత రోజు పెరిగే కొద్ది అయినా నీకు దగ్గరగా మేము రావాలా మీరు దగ్గరగా జీవించాలా ప్రాభ అటువంటి కృపను మాకు అనుగ్రహించమని నాయన గొప్పగా మేము సేవ చేయాలి ప్రభా బహుభయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఇంకా నువ్వు బహుభయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రభావ కాబట్టి నన్ను మేము శక్తిగల వారమై నిలబడాలన్నా ప్రభావ గొప్ప మేము సేవ మేము ప్రభా మేము ఎంతగానో ప్రభా సిద్ధపడాలా ఎంతగానో ప్రభా ప్రయాసపడాలా మా శరీరం నలగొట్టుకోవాలా ప్రార్థించాలని ఆయన నా తండ్రి నన్ను కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ ఆటంకాలు ఏమన్నా దూరపరచండి ప్రభావ నేను ఏ సైతం తండ్రి దరిద్రానికి రావడానికి వెళ్ళేది ప్రభావితం మేము చోటు ఇవ్వడానికి వీళ్ళదు ప్రాభ కాబట్టి తండ్రి నేను మాకు శక్తిని అనుగ్రహించండి బలాన్ని అనుగ్రహించండి ప్రభావ నత్మాభిషేకంతో మమ్మల్ని నడిపించండి ప్రభావ ఆనాన్ని ముట్టండి తాకండి ప్రభావ మంచి ఆరోగ్యం దండి ప్రాభ ఎటువంటి ప్రజలు తీసివేయండి ప్రభావ నా తండ్రి ఇంకా గొప్పగా సేవ చేయాలా ప్రభావ నా తండ్రి నేను నేను మీ యొక్క నా తండ్రి మా అమ్మని పట్టించడం అన్న బిడ్డలని ప్రభావ మీరు ముట్టండి నాయ ప్రభావ మీరే వారికి తోడుగుండండి ప్రభావ నా తండ్రి దుష్టుడు ఏ రీతిగా వాళ్ళని మోసగించుకున్న ప్రభావ మీరే వారి చుట్టగ్ని అంచ కాబదులు అనుగ్రహించండి ప్రభావ అన్న కుటుంబీకులందరూ రక్షణకు రావాలా ప్రాభావ నా తండ్రి మీరే నాయన ప్రభావ గొప్పగా నా తండ్రి సేవలు వాడుకోండి తండ్రి ఇంకా నైనా అనేకమైన మరుగైన విషయాలు తండ్రి బలమైన ఆహారం ప్రభావం మాకు అన్న ద్వారా తినిపించమని వేడుకుంటున్నాం ప్రభావ తండ్రి నైనా అన్న ఏ రీతికి అర్థం చేసుకోగలుగుతున్నాడో మేము కూడా ఆ రీతికి అర్థం చేసుకోగలగల ప్రభావ తండ్రి ప్రయాసపడాల ప్రభావ సమయం వెచ్చించాలా ప్రభావ ఆటంకాలు దూరపరచుకోవాలా ప్రభావ మీరే మా కృప అనుగ్రహించండి అన్నను కూడా ప్రాభ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రాభ ఇంకా నాయన అనేకుల్ని సిద్ధపరిచే కృపను అనుగ్రహించండి ప్రాభ నాయనైనా మేము అంతా నీకు సిద్ధం నా తండ్రి నీకు ఇష్టపూర్వకంగానే మేము జీవించాల ప్రాభ నమ్మ మాత్రంగా అసలు ఉండడానికి వీలేదు ప్రాభ నైనా ఎవరైతే దీనులు ప్రాభ ఎవరైతే నాయన నిరాశ్రయులు ప్రభా అనారోగ్యాలతోటి నా తండ్రి నీ తి మొరపడుతుంటారు ఆహారం లేక నా ఇబ్బందులు పడుతుంటారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు కావాల్సిన అవసరాలన్నీ తీర్చమని నాన్న ప్రభా నిన్ను నిన్ను దీనంగా వేడుకున్న ప్రతి ఒక్కరికి ప్రభావ మీరు కార్యం చేసే గొప్ప దేవుడు నా తండ్రి నేను వారందరికీ నైనా మీరు అనుగ్రహించినైనా మీ నామానికి మహిమానందమని ప్రభావ ఈ సంచాలకాల సమయంలో ప్రభావ మీ స్వరం ద్వారా మాతో మాట్లాడి నా మామల బలపరిచినైనా నా తండ్రి మా జీవితాన్ని సరిచేస్తున్నాయి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరుడు నేస్తు క్రీస్తు పరిషద్ నమమ్మను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి చేస్తున్నాం బ్రదర్ పరిశుభ్ర ప్రేమ కృపణి దేవా ప్రభా లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞత పరిశుద్రమైన సర్వశక్తి మంతురా సర్వాధికారి నీకు వందనాలు తండ్రి దేవాయసం వారి వాక్యం చేత ప్రభావ మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి మా ప్రతి పాపం నుంచి ప్రభావం విడుదల పొందాలి తండ్రి దేవాయస మా వృద్ధ ప్రభావ చేసిన ప్రతి ఒక్క పాపం నుంచి కూడా దయచేయండి తండ్రి దేవాయచప్రభా మాకు మారు దయచేయండి దేవాయచప్రభ ఆ యొక్క సర్వబుద్ధి నుంచి కూడా జ్ఞానం చేత నడిపింపు మాకు దయచేతండి దేవాయచప్రభా మా ప్రతి ఒక్క ప్రవక్తను మరి మీకే అబ్బా చెప్పిన మరి మీరే నాలో ఉండే నడిపించండి నీకే స్తోత్రం నీకే వెళ్ళిన తండ్రి దేవాయత్సప్రభ ఫుల్ కాబట్టి ద్వేషం మీ చెప్పగా ఏది ఉండగానే ప్రభా మా నుంచి తీసి వెళ్ళి ప్రభు ఏసు ప్రభ అవిధేయత నుంచి ప్రభా మాకు ప్రభా నీ యొక్క విధేయ కలిగి మేము జీవించడానికి మాకు సహాయం దయచే ప్రభా లేవ నీకు మేము లోబడి జీవించాల ప్రభా లేవ నీ యొక్క ప్రతి ఒక్క వాక్యం విన్నది ప్రభా అది మేము విని వాటికి మేము ప్రాక్టీస్ చేసేలాగా ఉండాల ప్రభా లేప్రభ మాకు జ్ఞాపక శక్తిని దయచండి ప్రభా ఏది మర్చిపోదు ప్రభా దేవాయస్రభ ప్రతి ఒక్క దాంట్లో మేము వందెళ్ళాలంటే ప్రభా నీ యొక్క వాక్యం ఆ విధంలో నాటబడాల ప్రభా వేసా ప్రభా దేవాయప్రభ ఇంకా ప్రభా ఏ విషయంలో అయితే పడిపోతున్నామో ప్రభా మాకు తెలియ లేవండి తండ్రి ప్రభా నడిపించండి ప్రభా దేవాస ప్రభా మీరు ఆ కాలంలో సువార్థ ఎలా ప్రకటించారు తండ్రి అలాగే ప్రభా మా కూడా నేర్పించండి ప్రభా మాలుండి మమ్మల్ని నడిపించండి నీకే స్థౌతం నీకే వెళ్ళాలి తండ్రి దేవ యజు ప్రభా మేం విశ్వాసంలో స్థిరంగా ఉండాల ప్రభా దేవ నీ నీ యొక్క ఆజ్ఞలు మేము మనసు నుంచి నడుచుకోవాలా ప్రభా వాళ్ళు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో శక్తితో ప్రభా నీ స్థుతించి ఆరాధించాలా ప్రభావ దేవ మనుషులు ఒకటి బయట విధంగా ఉండకుండా ప్రభా మా ప్రతి ఒక్క ప్రవర్తన అంతటిలో ఒకటి ప్రభావ మీరే మాలో ఉండి ప్రభా నిన్ను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ప్రభా దేవ ఐశయానీక్య స్తో నీకేమన్నా దేవ మా దేశ దేశం మధ్య ప్రభా శాంతి సమాధానం ఐక్యత దించండి ప్రతి దేశం మధ్యలో ప్రభా సమాధానం పరచండి ప్రభా దేవ్రభా మన తాలిబాన్ నుంచి ప్రభా మన ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి ఇలా ప్రార్థిస్తున్న ప్రభా అక్కడ ఉన్న ప్రతి ఒక్క జనాలు మారు మర్చిపోయింది ఏ ఆత్మ రచించుకోకుండా ప్రభా మరి ప్రతి ఆత్మ కూడా ప్రభా నిన్నే స్థుతించి గణపరచాల ప్రభావ దృష్టి నుంచి ప్రత్యేక ఆత్మని కాపాడండి ప్రభా ఇంకే స్తౌతం నీకే వందలాలి తండ్రి పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారులు నీకు వందలాలు ప్రభా ప్రేమ దేవా ఇంకే స్థౌతం ప్రభా దేవ చివదినం వచ్చేసరికి ప్రభా ప్రేమలో ప్రభా మేము ఉండాలా ప్రభా నీ యొక్క విశ్వాసంలో కూడా మేము ఉండాల ప్రభా స్థిరమైన మనసు స్థిరమైన విశ్వాసము మాకు దయచేయడం ప్రభా దేవచ్చు ప్రభా మేం వెనుక వేయద్దు ముందుకే మేము వెళ్ళాల గురి వద్దకే మేము పరిగెత్తాల ప్రభా నీ పైపే మేము చూడాలా ప్రభా ఏసీ అమ్మ మీరు మా చేపటి మామూలు నడిపించండి నీకే స్థౌతం నీకే వదరాలండి ప్రభా మా సొంత తలంపులు గద్దించి కొట్టివేసే ప్రభా నీ యొక్క తలంపుల చిత్రం మామూలుగా నడిపించండి ప్రభా దేవాభ ఈ చివరి ప్రభా ఎంత బలపడదామనక్కనే ప్రభా ఏదొక విధంగా ప్రభావ వెనుక పడపోకుండా మాకు సహాయపడండి ప్రభా ఏసీ అమీరే మాకు సహాయం చేయండి ప్రభా దేవాయసు ప్రభా అన్నిట్లో ప్రభా మేము ఎక్స్పీరియన్స్ కలిగే సువార్థ మేము ప్రకటించాలా ప్రభా ఆ విధంగా మమ్మల్ని దీవించండి ప్రభా ఆశ్రమించండి ప్రభా మా ప్రతి ప్రజలకు సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి బలపడాల ప్రభా యసుప్రభ ఎన్నో ఆత్మలు ఉన్నాయి ప్రభా మరి ఆత్మలకు మేము ఎలా సువార్త ప్రకటించాలో జ్ఞానమే వండి ప్రభా నీకే స్థూతం నీకే వందనాలు తండ్రి దేవా ఏసు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ సహాయపడండి ప్రభా ఆ యొక్క పరిశుద్ధత గుంపులో ప్రభా మమ్మల్ని చేసుకొని పెట్టుకోండి ప్రభావ మరి మీ యొక్క తోడించి ప్రభా నిాంతరం మమ్మల్ని నడిపించి నీ యొక్క రక్షణ ప్రణాళికలో ప్రభా చివరి వరకు నిలబెట్టి ప్రభా నేను ఆమెకి మెమ్మ తెచ్చుకోమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాను తండ్రి మన ప్రభుణ ఏ శ్రీ కృష్ణ కృప సమాధన నడిపింపు మనందరికీ సదాకాలంతో నైందునగాక ఆ మెయిన్